In today's program, you will be listening to a musical feature, Sangeetha Gangotri, written and composed by Dr. Balanthra Purajini Kantarau. Sung by Shri Tripathi Thiyagaraju, Shri Modumoodi Sudhakar, Shri Karai Koodi S. Kannan, Shri D.V. Mohanakrishna, Shri Maladhi Sriram Prasad, Shri V.V. Sathya Prasad, Shri Mati Dwaram N. Vijayalakshmi, Shri Mati R. Chaya Devi, Shri Mati N.C. Shri Devi, Shri Mati Sishla Sarada, Shri Mati B. Susila, శ్రీమతి బి సుబ్బలక్ష్మి అండ్ శ్రీమతి వి భవాని మ్యూజికల్ అకాంపినిమెంట్ బై శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి శ్రీ అంపోలు మురళీకృష్ణ శ్రీ వినాగరాజు శ్రీ పత్రి సతీష్ కుమార్ శ్రీ జి భద్రాచలం శ్రీ పి శ్రీహరి శ్రీ డి దేవకుమార్ శ్రీ కె శశిధర్ మిమిక్రీ బై శ్రీ శ్రీరిస్టర్ అనౌన్స్మెంట్స్ బై శ్రీ ఎన్సి హెచ్ కృష్ణమాచార్యులు శ్రీ ఎం మహేశ్వర్ శ్రీ ఏ మురళీకృష్ణ శ్రీ యు లక్ష్మణ సురి అండ్ శ్రీమతి ఎం కృష్ణకుమారి లిసన్ టు సంగీత గంగోత్రి మ్యూజికల్ ఫీచర్ ఈనాటి కార్యక్రమంలో సంగీత గంగోత్రి సంగీత రూపకం వింటారు రచనా సంగీతం డతర్ బాలంప్రపు రజనీకాంతరావు గానం శ్రీ తిరుపతి త్యాగరాజు శ్రీ మోదముడి సుధాకర్ శ్రీ కరేకుడి ఎస్ కన్నన్ శ్రీ డివి మోహన్ కృష్ణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ శ్రీ వివి సత్యప్రసాద్ శ్రీమతి ద్వారవ ఎన్ విజయలక్ష్మి శ్రీమతి ఆర్ శ్రీమతి ఎంసీ శ్రీదేవి శ్రీమతి శిష్ల శారద శ్రీమతి బి సుశీల మరియు శ్రీమతి విభవాని వాద్య సహకారం శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి శ్రీ అంపోలు మురళీకృష్ణ శ్రీ వి నాగరాజు శ్రీ పత్రి సతీష్ కుమార్ శ్రీ జి భద్రాచలం శ్రీ పి శ్రీహరి శ్రీ డి దేవకుమార్ మరియు శ్రీ కె శశిధర్ మిమిక్రీ శ్రీ సిల్వస్టర్ వ్యాఖ్యాతలు శ్రీ ఎనసిహజ్ కృష్ణమాచార్యులు శ్రీ ఎం మహేష్ శ్రీ అంపూలు మురళీ కృష్ణ శ్రీ యు లక్ష్మణ సూరి సీమతి ఎం కృష్ణకుమారి సంగీత గంగోత్రి రూపకండి ప్రకృతి వ్యాపనం కన్యాకుమారి వరకు భరత భూమి భారతీయులై మానవ దానవుల దిక్పాలకులైన యుగము ప్రజాపతి నారాయణ రుద్రులు విశ్వైక రక్ష సృష్టి స్థితి లయముల త్రైలోక్యము లేని యుగము దక్ష యజ్ఞానంతరము యజ్ఞభోక్తలైన యుగము ఆభీర శబర కిరాత భిల్ల నిషాదాది దేశి జనమ్ములకు సదాశివుడు మనో వికాసము కలుగగా అరవది వేల శ్లోకముల ఆది నాట్యవేదొసగే ప్రజాపతి బ్రహ్మ దాన్ని పన్నెండు వేలకు కుదించి నాట్యవేదముగా అమర్చి భరతమునికి ప్రసాదించే అదియ నాట్యశాస్త్రమాయ నాలు వేల శ్లోకములతో దేవదనుజ మానవ గంధర్వ కిన్నరాదులైన భారత ప్రజల కదీయ గీత నాట్య రంగ బ్రహ్మలోకం మునసిచిపతి నాయకత్వమున శిరబ్రంధము బ్రహ్మకడకేకి ప్రార్థించిరి భక్తి వినయము లొపనిత్తుల వినుటకును కణుటకును వేలై వినోదము కలిగించు నాటను ప్రసాదించు సర్వవర్ణ ప్రయోగ్యమ్ మగు వేదమొక్కటి సర్వజీవ పితామహః సృష్టా విరించి सरस्वतिపతి సర్వశాస్త్రార్థ సంపన్నము సర్వశిల్ప ప్రవర్తకము సోపదేశము అర్థధర్మ యశస్కరము ఆదర్శ దీపము నాట్యవేదము సృష్టి చేసితేమోదాయి పాఠ్యముల ఋగ్వేదమి సంగీతమును సామవేదము అభినయమును యజుర్వేదము అధర్వణము రసములనిచ్చను భరతముని సంప్రయోగమున పడయగలదు త్రిలోకప్రస్తుతి దుఃఖార్థానం श्रर्ता शोका तपस्वी विश्राजनन कार्य नाट्यमेत दुखाकुनु श्रर्लकुनु शोका विश्रादायक का ఆ పద్ధతి మార్గ అదే ఆశేయము గాంధర్వము మూడు స్థాయిలు ఒక ఏడు స్వరములు తిరువది రెండు శృతులలో ఎనిమిది రెండు అవి తమరు వేర్వేరు శృత్యంతరాల నాల్గు మూడు ండు నాల్గు శృతులలో రిషభ గాంధారా మధ్యమములు పంచమ దైవత మరి నిషాదషములు శుద్ధ స్వరములైమ పదమీ అను సంజ్ఞల చలబువు నియటి తోడ కలసి వచ్చు చుట్టరికము కలసి రాణి చుట్టరికము స్వరముల పట్టించు సద్యం పంచమముల సంధున పదమూడు శృతుల పంచమంపు చుట్టరికము నాలుగు మూడు రెండు కల్గగా తొమ్మిది శృతుల మధ్యమంపు చుట్టరితము నడుమ పంచమంపు నాలుగు శృతులతో ఇటులు అటులు తొమ్మిదేశు శృతులు ఇన్ని శృతులు చేరి ఇరవై రెండవ అప్పుడే స్థాయిలోని హాయసూ వైదిక సప్తస్వరముల సామగాయకుల ప్రథమ స్వరమే లౌకిక వేణువునందు గాంధారము అట తృతీయము ఇచ్చట రిషభము అందరి చతుర్థమిందు షడ్జము అవరోహణ గతి నారవది వక్రగతి నిషాదము ఏడవది పంచమము పశుపక్షుల ప్రకృతి సహజ భాషలు లౌకిక గానమునందని సప్తస్వర్ముల కెటుల మూలమయ్యలో నారదమునియే తొలుత వచించే మయూరో వదతి గో వృషభాషిణ అజావిగంతుాంధారం క్రౌంచమ पुष्पाधारणे काले पिक कूदि पंचम भैवत वाजी निषादं बृंहते गजह రువు ఆటవికుల డప్పు భేరి వేటగాని బిల్లు ఇవే తొలియుగాల అరణ్యాల ఆదిమ మానవుని ఆటపాటల జంత్రవాద్యాలు పాటయు పాటను కలగలపి వాడు నుజుండు ఆటవిక స్థితి తన సతి సాటి హితులు బంధుజనులు సంత సంద dente ti detini ayyayraye marana paragai tharagottu magane tharagottu pandine atharagottu magane devottu pandine ee koichi saalato aapulato katti veyi koichi pandini parathoyee aththai koyee aththai koyee aththai koyee <po bio> jsem, <Stewart> <panshal> <worldwide> <mor nossas> It is aцеurt war, We have 무슨 aался It's a good witch Pinya, Pinya. Pinya Pinya Tsinghani mooghinshta rati piri dandu Tsinghani mooghinshta rati piri dandu పిరి దండే it వనచరుల వాయుపూరక వాద్యము ఆనపకాయను డొల్లగ చేసి అడుగున పైన చిల్లులు పొడిచి సన్న కొస చిల్లు పెదవుల చేర్చి బూర బుగ్గల గాలి ఊదవలే వెదరు బొంగులు అటకాలి మూడు చిల్లులు కల బొంగు మోయు శృతిని కన్నముల వేదిటిని వేళ్లు కప్పి తెరవ మోగు రాగాల పడగెత్తి నాగులాడు నాగవరాళ్యాది రాగమున ఆలపించే పాముల వరంగల్లున పదిహేనవ శతి వర్ణించను శ్రీనాథ మహాకవి అందుకే స్వరకాయను పేరానపకాయ కాంధ్ర భాష రూఢి ఈ వాద్యమునే భుజంగ వీణని పాల్కురికి సోమన పేర్కొనేను ఆ పదమూడవ శతాబ్దిలోనే వేట్టి గానరసం ఫణిహి అంటూ సంగీత రత్నాకర గ్రంథమున శాజ్ఞదేవుడే ప్రవచించే స్వరమే నాదస్వరమై శాస్త్ర సంగీత గౌరవ సమాజ సర్వ శుభారంభాలకు దైవ సేవలకు మంగళవాద్యమై गता सूत्रण तांडवन नृत्य सिवेन नवपंच वाड़िता सकाचात्पन्ना सूत्रण హల్ కులదంట ప్రణవ స్వరిత అసతి బ్రహ్మ చిదానందయం జ్యోతి నిరంజన శివశక్తి సమాయోగా రాగా ఉద్వో భ इतिहास का संपदन देशमेदी व्यास वारिवलने काली वृति सम कार नारदरत मतंग याष्टि कश्यप हनुमा लाक्षणि मुनिभर रागमुरी सप्तुद्ध जलने వాల్మీకి శిష్యులైన కలదు శుద్ధ స్వరాల మర్చిన శుద్ధ జాతులేడు వికృత స్వరాలతో పదకొండు వికృత జాతులు ఏడు శుద్ధ జాతుల వైదికగాను పరిపుష్టము వికృత జాతుల ఆనాటి వైదికేతరుల సొత్తు అది ఇవి చేర్చిన భరతుడు తొలి సమైక్య సాధకుడు అంతర కాకలీవరాలు వైదికేతరుల సంపద మధ్యమ గ్రామ గాంధార మూర్చన ఆనాటి ఆంధ్ర భరతుని కాలం క్రీస్తు పూర్వం నాలుగవ శతి శాతవాహనుల నాటి ఆంధ్రజాతి కానుకది వినిపిస్తాయి ఆంధ్రలోన నేటి కళ్యాణి అంకురాలు అమృతీతృగం దేశి జనుల సంగీత నృత్యములు శాస్త్రీయతా గౌరవమందెను క్రీస్తు శకము తొలి శతాబ్దమునందు తొలియుగాల ఆంధ్రీ బంగాళ ఘూర్చరి సైంధవి సౌరాష్ట్రులు గౌడి మాళవి మాళవగౌడ కర్ణాట కాంభోజీ ముఖారి భైరవి ఆధేరి ఆహిరి మతంగాది భారతైక్య సాధక కృషి లక్షణబద్ధములై శాస్త్ర సమాజ గౌరవమునందెన్ క్రీస్తు సకపు తొలి శతాబ్దములలో రాసక్రీడ హల్లి సకము శ్రీ గదిత పారిజాత ఆసేతు హిమాచల భావంలో దేశ సమైక్య భావ వ్యాపనలో దేశమంతటా దేవాలయముల తీర్థక్షేత్ర వ్యాప్తి నందన్ పదిహేనవ సితిలో అన్నమయ్య దేశ రూపక ప్రదర్శన ద్వారా సంకీర్తన రచనా సామర్థ్యము నాటక సర్జన దక్షత నందన్ ati teenenu vaniki ja వాహనకు వాడు పక్క పైడి ఇచ్చినాడు రాముందరము వయమా పక్క పైడి దర్టీ వాడు పక్షి వాహనకు ఇచ్చినాడు densive <tune> ౉ filtrate గీ టీ午 హ flats బీబడా చీడబడా దాాాడా దాా funnel దాాా unosకా ాాా Permainn Oreo లంకానగరిని సీతను చూచి రాముని చేరిన హనుమంతునితో రాముని ఇదిగో భారత దక్షిణ ప్రాంతములన్నిట ప్రాచీన యక్షగానములందున ప్రయుక్త రసవత్ ఘంటారాగం సీతారాముల వియోగ బాధ నాదాత్మజు సానుభూతి స్పందన అన్నమయ్య నాటకీయ వివరణ మంది తొలి యక్షగానము ఆంధ్ర పర్వత గుహాలయములవుడు నరసింహ క్షేత్రములు చెంచులక్ష్మి నరసింహుల వలపు తొలి కొరవంజీ యక్షగానము తిరుపతిలో అన్నమయ్య పాటల నరసింహ రూపియో వెంకటేశుని వలచిన చెంచెత ప్రణయ అన్నమాచార్యులు రచించినదే వెంకటేశ్వర స్వామిపై వలపు ఒక చెంచెత పాట రేకులలోని రాగం కొండమలహరి లక్షణ గ్రంథాలలో కొండ దేశాక్ష అనే రాగానికి దీక్షితుల వారి ప్రయోగములో శైల దేశాక్షి అని కనబడుతుంది కొండ జాతుల వారి రాగం కావడానికి మలహరి రాగంలో అంతరగాంధారానికి తోడు సాధారణాన్ని జతపరిస్తే పున్నాగవరాళికి తోబుట్టువు రాగం రూపు తేలుతుంది lalal at the పాటలు వేరు వేరు వేళల స్వామి సేవ వినియోగించే సంకీర్తనలు కురంజురాగంలో అలమేలు మంగను స్వామిని పెళ్లిపీటలపై సభులు అభినందించే పాట Written and composed by Dr. Balanthra Purhajani Kandhirao Sung by Shri Tirupati Tyagaraju, Shri Modumoodi Sudhakar, Shri Karaykudu S. Kannan, Shri D. V. Mohanakrishna, Shri Maladhi Shriram Prasad, Shri V. V. Satya Prasad, Shri Mati Dwaram N. Vijay Lakshmi, Shri Mati R. Chaya Devi, Shri Mati N. C. Shri Devi, Shri Mati Sishla Sarada, Shri Mati B. Susila, Shri Mati B. Subbalakshmi and శ్రీమతి వి భవానీ మ్యూజికల్ అకాంపినిమెంట్ బాయ్ శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి శ్రీ అంపోల మురళీ శ్రీ వి నాగరాజు శ్రీ పత్రి సతీష్ కుమార్ శ్రీ జి భద్రాచలం శ్రీ పి శ్రీహరి శ్రీ డి దేవకుమార్ అండ్ శ్రీ కె శశిధర్ మిమిక్రీ బై శ్రీ సిల్వస్టర్ అనౌన్స్మెంట్ బాయ్ శ్రీ ఎన్సీహెచ్ కృష్ణమాచార్యులు శ్రీ ఎం మహేశ్వర్ శ్రీ అంపోల మురళీ Sri U. Lakshmana Suri and Srimadhi M. Krishnakumari. Here we'll listen to Sangeetha Gangotri, a musical feature. Meerintavarku, Sangeetha Gangotri, Sangeetha Rupakam Vinnaru, Rajana Sangeetam, Dr. Balantrapu Rajani Kantarau, Ghanam, Sri Thirupati Jyagaraju, Sri Mothumudi Sudhakar, Sri Karaykud S. Kannan, Sri D. V. Mohanakrishna, Sri Mallathi S. Ramaprasad, Sri V. V. Sachaprasad, శ్రీమతి ద్వారం ఎన్ విజయలక్ష్మి శ్రీమతి ఆర్ ఛాయాదేవి శ్రీమతి ఎంసీ శ్రీదేవి శ్రీమతి శిష్ల శారద శ్రీమతి బి సుశీల శ్రీమతి బి సుబ్బలక్ష్మి మరియు శ్రీమతి వి భవానీ శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి శ్రీ అంపోల మురళీకృష్ణ శ్రీ వినాగరాజు శ్రీ పత్రి సతీష్కుమార్ శ్రీ జి భద్రాచలం శ్రీ పి శ్రీహరి శ్రీ డి దేవకుమార్ మరియు శ్రీ కె శశిధర్ మిమిక్రీ శ్రీ సిల్వర్ స్టర్ వ్యాఖ్యాతలు శ్రీ ఎన్సీహెచ్ కృష్ణమాచార్యులు శ్రీ ఎం మహేశ్వరి శ్రీ అంపోలు మురళీకృష్ణ శ్రీ యు లక్ష్మణ శ్రీమతి ఎం కృష్ణకుమారి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ బ్రిఫ్ ప్రోగ్రామ్ కేమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ